బ్రహ్మారుణేంద్రరుద్రమరుత స్తున్వీ దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయ సమగ ధ్యానవస్థిత తద్గతే ననస పశ్యం యోగిన యంతం నవిదు సురా దేవాయ తస్మై కృష్ణాయ వాసువాయ దీనందనాయ నందగోపకూమాయ గోవిందాయ నమో నమోకా గీతం అనేది భాగవతం దశమ స్కంధంలో రాస పంచాయత్యాయిలో వస్తుంది పరిపూర్ణ ప్రేమస్వరూపమైనటువంటి ఈ గోపికా గీతాన్ని ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈస్ట్ గోదావరిలో నేను మాట్లాడాను ఆ తర్వాత మళ్ళీ ఇది మాట్లాడేటువంటి అవకాశం దొరకలేదు ఇది కేవలం ప్రేమస్వరూపం ఇది మొదలుపెట్టిన తరువాత మరొక విషయం నేను చర్చించను గనక పూర్తయ్యేంతవరకు అంటే ప్రతి అక్షరంలో కృష్ణుడు ఉంటాడు అలాంటి గ్రంథం ఇది వాస్తవానికి మీ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు గనక నేను ప్రగాఢంగా విశ్వసించేటువంటి ఒక విషయం చెప్పబోతున్నా ప్రారంభించే ముందుగా పద్దెనిమిది శ్లోకాలతో ఉండేటువంటి భాగవతాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి నేను చైతన్య భాగవతం రచించాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ తరువాత ఇరవై వేల శ్లోకాల రామాయణ గ్రంథాన్ని సంపూర్ణంగా పఠించి చైతన్య రామాయణం రాశాను ఆ తరువాత లక్ష శ్లోకాల గ్రంథమైనటువంటి జయనామ గ్రంథమైనటువంటి మహాభారతాన్ని రాశాను కాబట్టి భాగవతం రామాయణం మహాభారతం ఈ మూడు గ్రంథాలు ఏ కంప్యూటర్ సహాయం లేకుండా ఏ టైప్ మిషన్స్ లేకుండా కేవలం ఈ మూడు వేళ్ళు రాశాయి మూడు గ్రంథాలు మూడు గ్రంథాలని మూడు వే మూడు అవి భద్రపరిచి ఉండాలి ఎందుకంటే రాబోయేటువంటి తరం నమ్ముతుందా లేదా ఇది అనేది కూడా ఒక ప్రధానమైన విషయం ఇకపోతే వాటికి మించి చైతన్య భగవద్గీత శంకర భాష్యంతో నాలుగు సంపుటాల్ని మనం విడుదల చేశాం కాబట్టి ఆంధ్రదేశానికి అనూహ్యమైనటువంటి రీతిలో ఈ గ్రంథాలను అందించాం ఎందుకు చెబుతున్నానంటే ఈ మహా మనం భాగవత గ్రంథం వ్యాస భగవానుడు రచించాడనేది తెలుసు మన ఋత్వికలు ఇక్కడే ఉన్నారు మన రాము ఫస్ట్ ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొట్టమొదటిసారిగా నాకు పరిచయం అయితే అప్పుడు ఆయన గురువుగారు ఉన్నారు శాస్త్రి గారు ఆయన ఆ రోజు విశ్వశాంతి హోమాన్ని ప్రారంభిస్తూ మీరేమన్నా అనుకోండి నా మనసులో ఉన్న మాట చెప్తున్నా ఈయన మీకు స్వామీజీ కావచ్చు దేవుడు కావచ్చు ఏమన్నా కావచ్చు కానీ నాకు మాత్రం అపర వ్యాసుడు అని నేను మాత్రమే లేపకుందరము ఎందుకంటే ఆ భాగవత గ్రంథాన్ని చదివి నేను పులకరించిపోయాను అని ఇంతకాలంగా అది నడుస్తూ ఉండిన ఏ వేలాది కాపీలు అమ్ముడు నేను దాచిపెట్టిన ఒక సత్యం ఉంది అది ఈరోజు మీకు చెప్తున్నా భాగవతం వ్యాసుడు రచించాడు అనేది ప్రసిద్ధి ప్రాచుర్యంలో ఉండే విషయం నేను రాశాను వ్యాసుడు రాశాడు అని కానీ నేను నమ్మడం లేదు ఎస్ నేను నమ్మడం లేదు ఇది వ్యాసప్రణీతం అని నేను అనుకోవడం ఎందుకంటే మొత్తం అక్షరమక్షరం చదివి రాశాను కనుక వ్యాసుని యొక్క శైలి ఉంటుందో స్టైల్ ఆఫ్ రైటింగ్ ఎట్లా ఉంటుందో నాకు బాగా పరిచయం మీరు మహాభారతంగా చదివితే వ్యాసుడేంటో తెలిసిపోద్ది ఈ మహాభారతంలో ఆయన రచించినటువంటి శైలి ఏదైతే ఉందో ఆ రచనా వైదుష్యం ఏదైతే ఉందో అది మీకు భాగవతంలో ఎక్కడా కనిపించదు ఎక్కడ కనిపించదు చాలా ప్రౌఢమైనటువంటి శైలి ఆయన ఆ యొక్క సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఛందస్సు కూడా మార్పు చేసుకుంటూ పోయాడు భాగవతంలో కాబట్టి అదంతా చూసినప్పుడు ఇది వ్యాసుని ఇప్పుడు నేను ఒక గిరిధారిలో మీకు స్వామీజీ లేఖ అనుకోండి నా లేఖ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా అదే నేను చాలా నిజకరణీకరమ మీద అారి హస్తమస్తమస్తిష్కమును కోరును కానీ జీర్ణ తృణమును మెగిలిన రాశాను అనుకోండి మీరు అప్పుడే ఇది స్వామీజీ రచన కాదు అంటారు అంద్ర ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శైలి ఉంటుంది నాకు వ్యాసుని యొక్క శైలి శ్రీమద్ భాగవతంలో ఎక్కడా కనిపించలేదు ఇది చాలా విప్లవాత్మకంగా ఉంటుంది ఈ మాట కానీ ఒక్క సత్యం కూడా చెప్తున్న దాంతోపాటుగా రాసిన వాడు ఎవరైనా కానీ వ్యాసుడి తక్కువైన వాడు మాత్రం కాదు అర్థమవుతుంది ఏమాత్రం తీసిపోడు అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం గనక మీకు ఇప్పుడు నడుస్తూ ఉంటే కూడా నాది భగవద్గీత ఎన్నో అధ్యాయాలు మీరు విన్నారు అదంతా వ్యాసుని శైలి ఇప్పుడు ఇది నడుస్తూ ఉంటే మింగుడు పడదు మీకు పర్వాలేదు నేను చెప్తాను గోరుముద్దలు తినిపిస్తా సరేనా మీకు దాని గురించి బాధ ఏం లేదు చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఇది స్వామి అనుగ్రహంతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా ఇది వ్యాఖ్యానం రాసినప్పటికీ కాబట్టి శ్రద్ధతో వినండి భక్తితో వినండి ఇది చాలా అంటే ఒక సాధకునికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అనిర్వచనీయమైనటువంటి గ్రంథం ఇందులో పద్దెనిమిది శ్లోకాలున్నాయి పంతొమ్మిదో శ్లోకం ఫలశ్రుతిలాగా ఉంటుంది ఇది ఒక తమాషా చెప్తాను మీకు నేను చెబుతాను ఒక రెండు వాక్యాలు చెప్పండి నేను ఏమీ లేనివాణ్ణి నేను ఏమీ లేనివాణ్ణి నేను ఏమీ లేనివాణ్ణి ఏదో కావాలనుకునేవాణ్ణి ఏదో కావాలనుకునేవాడిని నేను ఏదీ లేనివాణ్ణి నేను ఏమీ లేనివాణ్ణి ఏదో కావాలనుకునేవాణ్ణి ఇంతే ఈ రెండు వాక్యాలే గోపిక మీకు చివరి రోజు వరకు ఈ రెండు వాక్యాల్ని బ్రహ్మసూత్రాలాగా మర్చిపోకూడదు మీరు సామాన్యమైన భాష నేను ఏమీ లేనివాణ్ణి ఏదో కావాలనుకునేవాడిని అర్థమవుతుందే నేను అనుకోవడంలే మీకు అర్థమైంది మొదటిది అర్థమైంది ఎందుకంటే మన అనుభవంలో ఉండేది కనుక నేను ఏమీ లేనివాడిని ఇట్స్ క్లియర్ అది ఏందో చూస్తామా లేనిది అందులో ఏదో కావాలనుకునేవాడిని ఈ వాక్యం చూసారా ఏదో దానికి రెండు అర్థాలు నాకు షష్ఠి నాకు ఏదో కావాలి అనుకునేవాడిని ఫస్ట్ పాయింట్ క్లియర్ రెండవదే నేను ఏదో కావాలనుకునేవాడిని క్లియర్ నాకు ఏదో కావాలనుకునేవాడిని నేను ఏదో కావాలనుకునేవాడిని ఎంత డిఫరెన్స్ లేనివాడిది మాత్రం అది మామూలు కామన్ మనం అందరం లేనివాడే ఏమి లేదు స్వామీజీ ఏదైనా కావచ్చు ధనం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఉద్యోగం కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు సంతానం కావచ్చు వీటిల్లో ఎవరికి ఏమి లేవో నాకు తెలియదు నాకు కూడా లేనిది అందులో సరే కాబట్టి ఆ లేనివి ఏవైనా కావచ్చు కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇవన్నీ దేనికి దేనికోసం ఇవన్నీ నేను సుఖపడ్డానికి సెంట్రల్ థీమ్ నేను సుఖపడ్డానికి అంటే వీటిలో వల్ల సుఖం వస్తుంది ఆరోగ్యం లేకపోవడం వల్ల నేను సుఖంగా లేననుకుంటే ఆరోగ్యం ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉండాలి సంతానం లేకపోవడం వల్ల నేను సుఖంగా లేననుకుంటే సంతానం ఉండేటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలి భార్య లేనిటువంటి వాళ్ళు అంటే నాకు భార్య లేకపోవడం వల్ల నాకు సుఖం లేదంటే భార్య ఉండేవాళ్ళు సుఖంగా ఉండాలి భర్త లేకపోవడం వల్ల నాకు సుఖం లేదంటే భర్త ఉండే సుఖంగా ఉండాలి సంతానం లేకపోవడం వల్ల నేను సుఖపడలేకపోతున్నాను అని ఎవరన్నా అభిప్రాయపడితే కావలసినంత పిల్లలు సంతానం కలిగినటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలి ఉండాలా ఇసుకను నువ్వు ఎంత పట్టి పిండినా దాంట్లో నుంచి తైలం రాదు తివిరి ఇసుమన తైలం పుదియవచ్చు అది కానీ ఒక ఎండమావిలో మన దాహం తీరినటువంటి దాఖలాలు ఇప్పటివరకు లేవు ఎప్పుడైతే మృఖతృష్ణ కనపడుతుందో ఎండమావి దాంట్లో మన దాహం ఇప్పటివరకు తీరలేదు కాబట్టి ఇవి ఏవైతే లేవు అని అనుకుంటున్నామో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ నేను ఏమీ లేనివాడిని బాగా అర్థం చేసుకున్నాయి ఈ ఉపన్యాసాలు కూడా వృధాగానికండి నేను ఏమీ లేనివాణ్ణి అనేటువంటి విషయంలో ఏమీ సందేహం లేదు అవి ఇవన్నీ చూసాం ఇవన్నీ లేనివాళ్ళు అవి కావచ్చు దానివల్ల మనం సుఖపడలేము అని కూడా తెలుస్తుంది తనువులు స్థిరమని పరమని తల నరులు తనువులు స్థిరమణి ధన్నములు పరమని తల నరులు తలచెదరు నరులు మాయను వలచదరీ ఘనులు తనువులు శ్రీరమణి ధనములు పరమణి తలచదరూ నరులు తలచరూ నరులు మాయను వలచదరీ ఘనులు యముకరుగును వయస్సు పేరుగును మనసు తరుగును నరకముగులు కాయముకరుగును వయస్సు పేరుగును కాయముకరుగును వయసు పేరుగును మనసు తరుగును నరకముమిగులు కష్టముల పడి నష్టమతులై కష్టముల పడి నష్టమతులై కాల తిరిగే జీవులు తనువులు స్థిరమని ధనములు పరమణి కలచదరు నరులు మాయను వలచదరీ కనులు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అంటున్నారు మీరు స్వామీజీకి డెబ్భై జన్మదినోత్సవం అంటే డెబ్బై సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా పరమేశ్వరుడు ఎంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఉంటుందో అంతవరకు దేహం ఉంటుంది ఖయము కరుగును యముకరుగును వయస్సు పెరుగును మనసు తరుగును నరకముమిగులును కష్టముల పడి నష్టమతులై కష్టముల పడి కాలచక్రమున తిరిగే జీవులు తనువులు స్త్రీరమణి ధన్నములు పరమని తలచదరూ నరులు తలచదరూ నరులు మాయను వలచదరి ధనులు సిరులు అన్నర్థము లేనివాడిని ఇదే సిరులు అనర్థము సత్యము శూన్యము దీనవదనము జీవుల రూపము సిరులనర్థము సర్వము శూన్యం దీనవదనము జీవుల రూపము దీనబాంధవుని సన్నిధి చేరిన దీనబాంధవుని సన్నిధి చేరిన తీరును బంధము జన్మము ధన్యము అంతే అదొక్కటే తనువులు స్థిరమని ధనములు పరమణి తలచదరు నరులు తలచదరూ నరులు మాయను వలచదీ ధనులు కాబట్టి నాకు ఇది కావాలి ఇది కావాలి అది కావాలి దేహము నిలవదు ధనం ఏదొచ్చినా నిలవదు అన్నీ పోతూ ఉండేటువంటివే కాబట్టి ఎక్కడ చూసినా దుఃఖమే కనపడతా ఉంది మనిషి ఎట్లా నవ్వగలుగుతున్నాడో ఊహకు అందదు అర్థం కాక నవ్వుతున్నాడు ఇంకేం లేదు నవ్వులాటైపోయింది బ్రతుకు కాబట్టి ఏడుస్తూ పుట్టాను పుట్టుకతోనే ఏడుస్తూ పుట్టాను ఆ తర్వాత ఏడుస్తూనే పెరుగుతూ ఉన్నాను ఇలా ఉండాలి అని నేను అనుకోవడం లేదు కదా ఎవరైనా అనుకుంటూ ఉండారా నేను ఇట్లా బాధపడుతూ ఉండాలి ఏడుస్తూ ఉండాలి అది నీకు ఇష్టమా కాబట్టి ఎవరు కూడా నేను ఎప్పుడు కష్టపడుతూ ఉండాలి బాధపడుతూ ఉండాలి ఎవ్వరూ అనుకోరు అది మనకు అయిష్టంగా ఉంది అయిష్టంగా ఉన్న దాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఇది ఎక్కడి నుంచి పెనవేసుకొని వచ్చిందని బాగా అర్థం చేసుకుంటే అనేక జన్మాల్లో మనం అనుభవించినటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూటగట్టుకొని వచ్చాయి ఈరోజు ఏ ఏవన్మాదిషు ఒక్కరో ఒక జన్మ కాదు ఏం జన్మాదిషు దుఃఖ దూషణ దర్శనాత్ దేహేంద్రియ విషయూ అనిత్యు వైరాగ్యం ఉపజాయతే తాత్మని తత ప్రత్యగాత్మని ప్రవృత్తికరణానం ఆత్మదర్శనాయ కాబట్టి నాకన్నా అన్యంగా ఉండేటువంటివి ఏవో ఏవో పొందితే నేను లేనివాడిని అనేటువంటిది నాకు తొలగిపోతుందేమో నేను ఆనందంగా సుఖంగా జీవితాన్ని గడి గడపగలమేమో కానీ ఈరోజు మనం చేసేటువంటి వేవో మన దుఃఖాలకు కారణమైనటువంటి వేవో అవే కాకుండా అనేక జన్మల్లో చేసుకుంటూ వచ్చాము చూసారా అవన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇప్పుడు ఏవం ఏది జన్మాదిషు ఒక జన్మ కాదు అనేక జన్మల్లో మనం ఏదైతే దోష దర్శన అంటే అనేకమైనటువంటి దోషాలతో నిండినటువంటి ఈ ప్రపంచంలో దుఃఖదోషాను దర్శనాత్ కాబట్టి దుఃఖాన్ని కలిగించేటువంటి విషయాలు ఈ దృశ్యవాళ్ళ జగత్తులో ఏవైతే మనకు ఉన్నాయో వీటిని అన్నిటినీ అనుభవించి దేహేంద్రియ విషయ విషయూ దేహేంద్రియ విషయూ అనిత్యషు కాబట్టి అనిత్యమైనటువంటి ఈ దేహేంద్రియ విషయాల్లో కొట్టుమెట్టు ఉంటే ఇప్పుడు మనకు వైరాగ్యం ఉపజాయతే ఇప్పుడు వైరాగ్యం కలుగుతూ ఉంది విరక్తి కలుగుతూ ఉంది ఏంటిదా నేను ఎన్ని పొందినా సుఖపడలేకపోతున్నాను ఈ ప్రపంచంలో ఎన్ని సాధించినా సుఖపడలేకపోతున్నాను నేను సుఖపడేది ఇప్పుడు తతహా ప్రత్యేగాత్మని తతహ ప్రత్యేగాత్మని ఇప్పుడు అటుపోతే లాభం లేదు ప్రపంచంలో ఏది సాధించినా కూడా ఉపయోగం లేదు కనుక ఇటు తిరగాలి నా వైఫ్కి రెండే ఉండేది నేను నేను కానిది నేను కానివి సంపాదించుకుంటూ పోతూ ఉన్నాం వాటి వల్ల ఎక్కడా సుఖప సుఖపడలేకపోతున్నాం గనక తతహా దేర్ ఫోర్ ఈ కారణం చేత ప్రత్యేగాత్మని ప్రవృత్తి కరణానం ఆత్మదర్శనాయ కాబట్టి ఇప్పుడు ఒక ప్రవృత్తి వస్తుంది వన్లో ఏంట ప్రవృత్తి తెలుసా నేను అసలు ఎవరు ఆత్మదర్శనాయ కాబట్టి నాకన్నా అన్యంగా ఏది నేను తెచ్చుకున్నా వాటితో నేను సుఖపడేటువంటి అవకాశం ఏమైనా కనిపించడం లేదు కనుక నేను లేనివాణ్ణి ఫస్ట్ పాయింట్ నేను లేనివాడిని ఏదో కావాలనుకునేవాడిని నేను సూక్ష్మం ఏదో కావాలనుకునేవాడిని అంటే నాకు ఏదో కావాలనుకునేవాడిని చూసారా ఇక్కడ పడుతుంది పప్పులో కాలు నాకు ఏదో కావాలనుకునేవాడిని నీకు ఏది కావాలనుకున్నా అది నీకు వచ్చినా నువ్వు సుఖపడలేవు ఎందుకని ఏది నీకు వచ్చినా నీకన్నా అన్యమైనటువంటిదే నీకు ఏదో కావాలనుకునేవాడివి కాదు అది ఏది కావాలనుకుంటున్నావు నువ్వు అది అది ఏదో అది నీకన్నా అన్యమైంది నీకన్నా అన్యమైంది ఎప్పుడైతే వస్తుందో అది ప్రపంచం నుంచే వస్తుంది కనుక మిథ్య ఈ ప్రపంచం మిథ్య మీకు తెలుసు ఇదం జగత్ మిథ్య దృశ్యత్వాత్ సుక్తికార రూప్యవత్ కాబట్టి దృశ్యత్వాత్ ఇది దృశ్యంగా కనిపిస్తుంది ఎప్పుడైతే దృశ్యంగా కనిపిస్తుంది అది కాబట్టి ఈ కనిపించేటువంటి ప్రపంచంలో ఏ దేనిని నువ్వు పొందినా అది నశించిన రోజు మన గుండెలు ముక్కలు గానీ మన సుఖపడేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ దేనిని పొందినా పోగొట్టుకోవాల్సిందే క్లీజ్ ప్లీజ్ క్లియర్ నేను లేనివాడిని ఏదో కావాలనుకునేవాడిని ఏది నీకు వచ్చినా ఉపయోగం లేదు ఎందుకని అది పోతుంది అసలు ఇప్పుడు అర్థమవుతుంది నీకు నీ సమస్య ఏంటో ఎందుకని నేను నాకు ప్రియంగా ఉన్నాను తమస్థుండి ఏవేవో ప్రియం అనుకోని అవన్నీ కూడా సేకరించుకుంటూ ఉన్నాను ఆ ప్రియమైనవన్నీ కూడా దూరమైపోతూ ఉంటే నేను నిరాశతో మిగిలిపోతూ ఈ నిరాశ నిస్పృహలతో నా జీవితాన్ని కొనసాగించడం నాకు ఇష్టం లేదు కనుక నాకు నేను ఈ దశలో అప్రియంగా ఉన్నాను ప్లేయర్ అప్రియంగా ఉన్నాను నాకు నేను ఉండడం ఇష్టం లేదు నేను ఉన్నవాడిగా ఉండాలి కానీ లేనివాడిగా ఉండడానికి అవకాశం లేదు కానీ ఏది వచ్చినా లేకుండా పోతుందే గనక నేను లేనివాడినిగానే ఉంటాను కాబట్టి ఈ అప్రియమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రియం ఏదో అది కావాలి ప్రియం ఏదో తెలుసా నీకు నువ్వే ప్రియం నీకన్నా అన్యంగా ఏది వచ్చినా అది పోతుంది గనక భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ధనం కావచ్చు పదవులు కావచ్చు ఏ వచ్చినా పొయ్యేవే ఆ పొయ్యే వాటితో నీ ఆనందం కూడా పోతుంది అవి పోతూ ఊరికే పోవు సుఖాన్ని కూడా పట్టుకుపోతాయి మళ్ళీ నిన్ను మామూలుగా అప్రియంగానే ఉంచుతాయి ఇప్పుడు నీకు అర్థమైంది నీ సమస్య ఏంటో నీ సమస్య ఒక్కటే నువ్వు నీకు అప్రియంగా ఉన్నావు అది సమస్య క్లియర్ కథా చిన్నాహం అప్రియ కథా నేను ఎప్పుడూ నాకు అప్రియంగా లేను నాకు నేను ప్రియమే మరొకటి నాకు ఇష్టం కావచ్చు కాకపోవచ్చు ఒక కాలంలో ఇష్టమైంది ఒక కాలంలో ఇష్టం ఉండదు ఒక దేశంలో ఇష్టమైంది ఒక దేశంలో ఇష్టం ఉండదు ఒక మనిషికి ఇష్టమైంది మరొక మనిషికి ఇష్టం ఉండదు ఎవరికి ఏది ఇష్టము ఏది అయిష్టం అనేటువంటిది వేరే విషయం కానీ ఏది అయిష్టమైన కావచ్చు ఏమో నాకు నేను అప్రియంగా లేను క్లే ఇప్పుడు సమస్య ఎవరు చెప్పు మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లమ్స్ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లమ్ మనిషికి సమస్యలు లేవు మనిషే సమస్య ఏనాయనే ఇంతవరకు అర్థమైంది రెండో దానికి ఆన్సర్ దొరుకుతుంది నేను లేనివాడిని ఏదో కావాలనుకునేవాడిని ఇక్కడికే బాగా మీకు అర్థమైతే నాకు ఇంకేం అవసరం లేదనిపిస్తుంది ప్రపంచంలో ఎందుకని ప్రపంచం మిచ్చే కనుక ఇక్కడ అన్ని పోయేటవే కాబట్టి దృశ్యత్వాత కాబట్టి ఏ రోజైనా నీకు దుఃఖమే కాబట్టి నే నాకు ఏదో కావాలని కా కాదు విషయం నాకు ఏదో కావాలి నేను ఏదో కావాలనుకునేవాడిని పాయింట్ చూడండి నాకు ఏదో కావాలనుకునేవాడిని కాదు నేను ఏదో కావాలనుకునేవాడిని క్లియర్నా అండి అర్థమవుతుంది ఏమవుతావయ్యా నువ్వు నేను అప్రియంగా ఉండడం నాకు సమస్య గనక నేను నాకు ప్రియంగా ఉండడమే పరిష్కారం క్లే నేను నిరాశతో నిస్పృహతో నాకు నేను అప్రియంగా ఉండడమే సమస్యగా పరిగణించి పరిగణమించింది కనుక నాకు నేనే సమస్య అయినప్పుడు నాకు నేనే పరిష్కారం కాబట్టి నాకేం తెలియాలి ఈ ప్రపంచంలో ఏం కావాలి నాకు ఏమీ అవసరం లేదు ఈ ప్రపంచంలో నాకు నేను కావాలి నాకు నేను కా నీకు నువ్వు కావాలి ఎందరన్నా ఉండని పాయింట్ బాగా పట్టుకోండి నీకు నువ్వే సుఖం అందువల్ల ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి మైత్రేయీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అనుకునేది పిచ్చివాణి కాదు నేను యాజ్ఞవల్క యాజ్ఞవల్క మహర్షి బృహదారాన్ని ఉపనిషత్తు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాదనడం లేదు ఎందుకో తెలుసా నా కాదు నువ్వు ప్రేమించేది నీ కోసం ప్రేమిస్తున్నావు నీకు సుఖం వస్తుంది గనక నన్ను ప్రేమిస్తున్నావు నవా అరే పత్యుహో కామాయ పతి ప్రియోభవతి ఆత్మనస్థు కామాయ పతి ప్రియోభవతి నవా అరే సర్వం కామాయ సర్వం భవతి ఆత్మనస్థు కామాయ సర్వం భవతి ఈ ప్రపంచంలో ఎవరు ఏది కోరుకున్నా ఎవరిని కోరుకున్నా దానికోసం కాదు దానికోసం కాదు నా కోసం ఏది నేను ఆశించినా నాకోసం ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి కాబట్టి నీవు ఏదో నీకు అర్థమైతేనే వసంతం రావాలి అప్పుడు మూడులన్నీ కూడా చిగురిస్తాయి ఓ వసంతిరూసినగాని వసంతం వీరభూసినగాని చిగురించవు మోడుతరువులు వసంతో చిగురించిన గానీ వసంతం వీరభూసినగాని చిగురించవు మోడుతరులు నిదయ నాయద కాకినగాని నిదయమాయద కాకినగాని విరూయ మా ప్రతులు వసంతం విరభూసిని వసంతం చికూరించి నగని విరూయ రులు మాయత తాకిన గాని చిగురించవు మా బ్రతుకులు వసంతం విరభూషిన గాని చిగురించవు మూడు తరులు ఉన్నది చెప్పకనే పోతూ ఉంది రానున్నది తానే రాబోతుంది ఉన్నది చెప్పకనే పోతూ ఉంది రానున్నది తానే రాబోతుంది పోయింది ఆయు వచ్చేది మృచూపోయింది ఆయు వచ్చేది మూచూ నిలవని కాయము నిలవని కాయము సాగుకు తాయము ఉన్నది చెప్పకనే పోతుంది రానున్నది తానే రాబోతుంది ఉన్నది చెప్పకే పోతూ ఎన్ని పోగొట్టుకుంటున్నాము జీవితంలో ఇలా అవుతుందని అనుకోలేదు స్వామీజీ నా బిడ్డ చనిపోతాడని నేను అనుకోలేదు నా భర్త చనిపోతాడని నేను అనుకోలేదు నా భార్య చనిపోతుందని నేను అనుకోలేదు నా ఆస్తిపాస్తులు పోతాయని నేను అనుకోలేదు ఎలక్షన్లో డిపాజిట్ పోద్దని నేను అనుకోలేదు ఉన్నది చెప్పకనే పోతుంది రానున్నది తానే రాబోతుంది పోయింది ఆయువు వచ్చేది మృత్యు పోయింది ఆయువు వచ్చేది మృత్యువు నిలువని దేహము నిలవని కాయము వసంతం విరూసిన గాని చికురించౌ మూడు భ్రతుకులు నిదయమాయద తాకిన గానీ నియద నిదయమాయద తాకిన గానీ విరభూయ మా బ్రతుకులు వస చిగురించవు మూడు తరు కాబట్టి ఏది తెలుసుకున్నా లాభం లేదు ఈ ప్రపంచంలో ఏది పొందిన లాభం లేదు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భోతి దీని మీదనే శాస్త్రమంతా ఆధారపడింది ఈ ఒక్క వాక్యం నీ నీకు నువ్వు ప్రియం అందువల్ల నీ సర్వము నీకు ప్రియం కాబట్టి ఆత్మ నువ్వు ఆత్మ తెలుసుకోవాలి ఇది ఒక్క దాని మీదనే శాస్త్రం ఉంది ఇప్పుడు ఏమనుకున్నాము నేను లేనివాడిని క్లియర్ నాకు ఏదో కావాలనుకునేవాడిని నా నేను ఏదో కావాలనుకునేవాడిని ఏం కావాలయ్యా నీకు నువ్వేం కావాలి నేను ఆత్మనని నాకు తెలియాలి అంతేనా ఎందుకని అది నశించేది కాదు గనక నువ్వు ఆత్మవే అని నీకు తెలియాలంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము నీకు కావాలి నేను ఆత్మని అనేటువంటి జ్ఞానం నీకు ఏర్పడాలి ఆత్మకి పరమాత్మకు తేడా లేదు గనక అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మ బ్రహ్మము కాబట్టి మహావాక్యం దృఢీకరిస్తుంది కనుక దాన్ని కాబట్టి నేనే తెలియాలి నేను తెలుసుకోవాల్సింది నన్ను భగవంతుడు అంటాం కాదు ఆయన నాకన్నా వేరు కాదు ఇలా నేను అయిన ఒకటే అని తెలుసుకునేటువంటి దాన్ని జ్ఞానము అంటారు సరేనా ఈ జ్ఞానం మనకు కలగాలి కదా జ్ఞానం కలగాలంటే జ్ఞానం మీద ప్రేమ ఉండాలి ఐ మీన్ జ్ఞానం కలగాలంటే జ్ఞానం మీద ప్రేమ ఉండాలి జ్ఞానం ఏదైతే ఉందో అది ఏ జ్ఞానం పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం ఈశ్వర జ్ఞానం దీన్ని శాస్త్రంలో ఐశ్వర్య ప్రధాన భక్తి అంటారు ఈశ్వరస్వ భవ ఐశ్వర్యం కాబట్టి భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనకు తెలిపేటువంటిది ఐశ్వర్యప్రధాన భక్తి కాబట్టి ఇక్కడ భక్తి రెండు రకాలుగా తెలుస్తూ ఉంది ఒకటి ఐశ్వర్యప్రధానమైనటువంటిది రెండవది మాధుర్య ప్రధాన భక్తి మాధుర్య ప్రధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు ఈశ్వర జ్ఞానం కలగాలి ఈశ్వర జ్ఞానం కలగాలంటే ఈశ్వరుడి మీద ప్రేమ ఉత్పన్నం కావాలి ఈశ్వర జ్ఞానం కలిగిందనుకో నిన్ను నువ్వు తెలుసుకుంటావు అలా ఈశ్వర జ్ఞానం అని కలగాలి అంటే ఈశ్వరుడి మీద నీకు ప్రేమ ఉండాలి ఆ ప్రేమే భక్తి కాబట్టి మొదటిది ఐశ్వర్య ప్రధాన భక్తి రెండవది మాధుర్య ప్రధాన భక్తి ఎందుకని ఏ ఆత్మని నువ్వు పొందాలనుకుంటూ ఉన్నావో అది నీకన్నా వేరే వేరనుకో అప్పుడు ఏమవుతుందో తెలుసా నాకు ఏదో కావాలనుకునేవాడినిలో ఆత్మ కూడా చేరిపోవచ్చు నేను ఏదో కావాలనుకునేవాణ్ణి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో అది నువ్వు కావాలి కదా నువ్వు ఆత్మ కావాలి అంతేనా అయ్యావు అనుకో ఉపయోగం ఏంటి ఇప్పుడు లేకపోతే కదా మళ్ళీ కావాలా ఇప్పుడు లేకుండా నువ్వు గనక ఆత్మవయ్యావు అంటే ఈ ఈ క్షణంలో కాకుండా మరో క్షణంలో నువ్వు ఆత్మ అయితే ఇంకొక క్షణంలో కాకుండా పోతావు ఎందుకని కాలములో కలిగేది కనుక కాబట్టి దేన్నైతే నువ్వు పొందాలనుకుంటున్నావు ఐశ్వర్యప్రధాన భక్తి అది సిద్ధించే ఉంది ద పాయింట్ ఈస్ అది సిద్ధించే ఉంది అది సాధ్య వస్తువు కాదు సిద్ధ వస్తువు అది ఎప్పుడూ ఉంది నువ్వు ఆత్మగా ఎప్పుడూ ఉన్నావు లేనిది ఏంటంటే దానికి సంబంధించిన జ్ఞానం నీకు లేదు జ్ఞానం లేనప్పుడు అజ్ఞానం సమస్య అయింది అజ్ఞానం సమస్య అయినప్పుడు జ్ఞానం ద్వారా అజ్ఞానం పోతుంది దేనికి సంబంధించిన జ్ఞానం నీకు సంబంధించిన జ్ఞానమే ఇదే సనాతన ధర్మ యొక్క వైభవం నీకు సంబంధించిన జ్ఞానం ఐశ్వర్య ప్రధాన భక్తి దాని మీద నీకు ఈశ్వర జ్ఞానం కలగాలంటే నీకు ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఏదో అది మాధుర్య ప్రధాన భక్తి ఏది సాత్స్మిన్ పరమ ప్రేమ రూప చెప్తాను నారదమహర్షి సాతూ అస్మిన్ పరమ ప్రేమ రూపా ఎంత అద్భుతంగా వాడాడు నారదభక్తి సూత్రాల్లో అస్మిన్ అన్నాడు అస్మిన్ ఎంత అద్భుతమైనటువంటి పదం తెలిసాది అస్మిన్ అనేటువంటిది తస్మిన్ అన్ల అస్మిన్ దీనియందు సప్తమి దీనియందు అస్మిన్ సా అస్మిన్ పరమ ప్రేమ రూప దీనియందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ తస్మిన్ కాదు తస్మిన్ అంటే దానియందు దాని ఎందు అంటే నీకన్నా అన్యమైనటువంటిది ఏదో దానియందు ప్రేమ అది ఈరోజు మనకు ఉంది అది మనని ఉద్ధరించదు సాధు అస్మిన్ పరమ ప్రేమ రూప అది భక్తికి ఇచ్చినటువంటి నిర్వచనం నారద మహర్షి కాబట్టి అస్మిన్ దీనియందు ఏది అది ఇది అది ఇది ఇలా వస్తేప్పుడు ఏదైతే ఆత్మో అది ఇగా తెలుస్తూ ఉంది అయం ఆత్మా బ్రహ్మ ఈ ఆత్మ ఇదే అస్మిన్ పరమ ప్రేమరూ దాని ఎందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ అంటే నీవు ఏదో ఏదో కావాలనుకునేవాడివి కాకుండా అంటే నీకు ఏదో ఏదో కావాలి అని కోరుకునేటువంటి వాడివి కాకుండా నేను ఏదో కావాలనుకునేవాడిని నేను ఏదో కావాలనుకునేవాడిని ఇప్పుడు చాలా అప్రియంగా నాకున్నాను ఈ స్థితి నుంచి నేను మారాలి అలా మారడానికి నాకు భగవంతునికి సంబంధించిన జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం కలగాలంటే దాని ఎందు నాకు ప్రేమ ఉండాలి ఈ ప్రేమే గోపిక గీతం అంతేకేయలేదు ఇదే సింపుల్ సింపుల్ అంటే మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్తో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నారు కనుక ఇది సామాన్యమైనటువంటి ప్రేమ కాదు ఎవరి మీద ప్రేమ ఇది కృష్ణుడి మీద తమాషా చూసారా అంటే కృష్ణుడు నీకన్నా వేరుగా ఉంటే కదా ప్రేమించడం అనే కదులుతోంది ఇప్పుడు తర్వాత ఆయన స్వరూపంగా తెలిసిపోతుంది కృష్ణ కృష్ణ అంటేనే సదానందాత్మక కృష్ణ కృషిర్భూవాచక నవృత్తి వాచక కృషిర్భూవాచక భూ సత్తాయాం ఇది కాబట్టి ఏదైతే ఉంటుందో అది క్రిష్ ఎల్లప్పుడూ ఉండేటువంటిది నా ఆనందం కృష్ణ సదానందం ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం ఎట్టి పరిస్థితుల్లో భగ్నంగా అనేటువంటి ఆనందం ఏ స్థితిలోనూ భగ్నంగా ఆనందం ఇది కనుక పొందినట్లయితే అటువంటి ఆనందం కృష్ణానందం ఆ కృష్ణానందాన్ని కోరుకుంటూ ఉండారు కృష్ణాన్వేతన ఖాతరా కృష్ణాన్వేషణఖాతరా తదాత్మికాష్ణాన్వేషణ కథరా తదాత్మికా గోప్య ఉన్మత్తవచ్య ఉన్మత్తవచ ఈ ప్రేమలో పరాకాష్ఠలు అందుకున్నటువంటి సుఖబ్రహ్మ పరిశుణ్ మహారాజు చెప్తూ ఉండాడు నాయన కృష్ణాన్వేతన కథరా ఆ కృష్ణుడి కోసం అన్వేషించేటువంటి వాళ్ళు ఏది నేను ఏదో కావాలనుకునేవాడిని నాకు ఏదో కావాలి కాదు నేను ఏదో కావాలనుకునేవాడిని అదేంటది ఆత్మ ఆత్మవులు కృష్ణుడు కదా దానికోసం అన్వేషిస్తూ ఉండారు ఈ గోపికలు కృష్ణోన్వేషణ కథరా తదాత్మిక గోప్య ఉన్మత్తవచ కాబట్టి కృష్ణుడి కోసం పరితపిస్తూ కృష్ణుడిని పొందాలనేటువంటి ప్రయత్నంలో గోపికలు కొన్ని పిచ్చి మాటలు మాట్లాడారు అన్నాడు ఉన్మత్తవచ ఎవరు ఆ పిచ్చి బాగా పట్టినటువంటి సుఖబ్రహ్మ ఇంకా ఆయనకన్నా ప్రేమ పిచ్చి ఉండేవాడు కృష్ణుడి మీద పిచ్చి ఉండేటువంటి వాడు ఎవరో ప్రపంచంలో నాకు తెలియదు కాబట్టి అది ఆయన తెలుసు గనక గోప్యహ ఉన్మత్తవచ వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడారు అన్నారు నిజమే వాళ్ళకి పిచి మాటలే ఎందుకని మరొక ప్రపంచం తెలియదు వాళ్ళకు కృష్ణుడు తప్ప రెండవ ప్రపంచం తెలియదు కనుక కృష్ణాన్వేషణ కాతరాహ గోప్య ఉన్మత్త వచ ఇక్కడ తమాష ఏంటంటే హెడ్డింగ్ గోపికా గీతం హెడ్డింగ్ గోపికా గీతం ఇందులో పంతొమ్మిది శ్లోకాలు ఉన్నాయనుకోండి పంతొమ్మిదోది అట్లా పెడితే పద్దెనిమిది శ్లోకాల్లో ఒక్కొక్క గోపిక ఒక్కొక్క శ్లోకం చెప్తుంది అది తమాష వాళ్ళు అందరు కూర్చొని కృష్ణుడి కోసం దుఃఖిస్తూ విరహవేదనలో ఈ గోపికా గీతాలు పాడారు ఒక్కొక్కరు కోటి పాడారు అట్లా గోపికలందరూ కలిసినటువంటి కలిసి పాడినటువంటి పాటలే ఈ గోపికీతం అర్థమవుతుంది నీకు అప్పుడు ఏమనాలి దాన్ని గోపిక గీతం అంటే ఏకవచనం కానీ ఇక్కడ చాలామంది పాడుతూ ఉన్నారు దాని అర్థం ఏంటో తెలుసా వాళ్ళు రకరకాలైన భావాలతో పాడతారు కానీ వాళ్ళ హృదయం అంతా ఒక్కటే సరేనా వాళ్ళకి కేంద్ర విషయం కేంద్ర బిందువు శ్రీకృష్ణ పరమాత్మ తప్ప రెండవది కానే కాదు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాడను ప్రారంభం చేస్తారు ఇది గోపికా గీతం ఇలా వీళ్ళందరూ ఏడ్చిన తర్వాత పద్దెనిమిది శ్లోకాల్లో ఇరవై తేదీ సాయంత్రం వరకు వీళ్ళందరూ ఏడుస్తారు మీరందరూ నవ్వుతూ ఉంటారు కానీ ఆ తరువాత వాళ్ళ యొక్క అన్వేషణకి బలంగా వాళ్ళ యొక్క విరహానికి పరంగా వాళ్ళ యొక్క జిజ్ఞాసకు ఫలంగా పంతొమ్మిదో శ్లోకంలో పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు వాళ్ళ ముందు ఇది గోపికా గీతం సెంట్రల్ టీమ్ కనుక బృందావనంలో కృష్ణుడు కనిపించకుండా పోయేటప్పటికీ ఎక్కడ దూచినా అన్నీ ఉన్నాయి కానీ ఆవేదనే ఉంది కృష్ణుడు వస్తే కానీ ఈ ఆవేదన తీరదు ఆ కృష్ణుడిని పిలుస్తూ ఆ కృష్ణుడి కోసం అన్వేషిస్తూ అన్ని వైపులా గోపికలు ఆలపించినటువంటి గీతాలే గోపికా గీతం గీతం అనడంలో ఉద్దేశం అది కాబట్టి ఈ గోపికా గీతం జయతి తే ధికం చూసుకోండి జయతి తే ధికం శతత్ర్రహ దది దదృశ్య దిక్షుతావకా దయదృశ్య దిక్షు తవకాయ ధృత జయతిక జన్మన్రజ శ్రయ్యతీరా శతత్రీ తయృశ్యత దిక్షుతావకాయ దృతాసం విచిన్వతి విడగొట్టి ఎందుకు పాడుతున్నానంటే మీరు అక్కడ నోట్ చేసుకుంటూ ఉండండి ఎక్కడ సంధి ఉందో ఆ పరిచ్ఛేదం ఉందో తెలుసుకుంటూ ఉంటారు మొదటి గోపిక పాడుతూ ఉంది ఏముంటుంది తెలుసా అందరూ ఉండరు కానీ ఒక గోపికే పాడేది భగవద్ దర్శనాభిలాష కృష్ణాన్వేషణ ఖాతరాహ ఉన్మత్తవచ కాబట్టి కృష్ణుడి కోసం అన్వేషిస్తూ ఒక గోపిక పాడుతూ ఉందట మూడో లైన్ దయత దిత అంటే ప్రియుడా అని అర్థం శ్రీకృష్ణుణ్ణి సంబోధన థర్డ్ లైన్ ఫస్ట్ వర్డ్ దయిత ప్రియుడా అనర్థం ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు అయ్యా జయతితేధికం జన్మనా వ్రజ తే జన్మన వ్రజ తే జన్మన నీ జన్మ తృతీయ తే జన్మన వ్రజ అధికం జయతి వ్రజ ఈ వ్రజభూమి ఏదైతే ఉందో బృందావనం హే భగవాన్ నువ్వు పుట్టడం చేత జన్మన నీ జన్మ అదేడా తే జన్మన నీ జన్మ చేత వ్రజ వ్రజపురం బృందావనం అధికం జయతి దివ్యంగా శోభిస్తూ ఉంది ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ శ్రేయత ఇందిర శశ్వతత్ర అత్ర ఆ ప్రదేశంలో బృందావనంలో అత్ర ఇందిరా అంటే లక్ష్మీదేవి ఇందిర శశ్వత్ శాశ్వతంగా శ్రయత ఆశ్రయించుపోయింది అంతే ఎప్పుడైతే నీవు బృందావనంలో కృష్ణుడుగా వచ్చావు వైకుంఠవాసుడైనటువంటి నీవు కృష్ణుడుగా ఆవిర్భవించావు గనక ఎప్పుడైతే నువ్వు వైకుంఠంలో లేవో లక్ష్మీదేవి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కనుక ఆమె కూడా మకాం మార్చింది కాబట్టి నువ్వు రజపురానికి వచ్చావు అంటే బృందావనానికి వచ్చావు ఆమె కూడా శాశ్వతంగా వచ్చేస్తుంది వైకుంఠాన్ని వదిలి ఇప్పుడు వైకుంఠం ఎట్లుంది తెలుసా ఓడిపోయిన పార్టీలాగా ఉంది ఏమి లేదు అక్కడ ఎందుకని నువ్వేమో ఇక్కడ వచ్చేసావు ఇందిరా కూడా వచ్చేసింది కానీ తమాష ఏంటో తెలుసా అందుకని నేను అన్నాను ఈ వ్యాసుడు కాదు అని ఇందిరా అంటున్నాడు కదా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో మొదటి గోపిక గీతం ఇది ఇందిరా ఛందస్సులో ఉంది ఇదే ఇందిరా ఛందస్సులో ఉంది వ్యాకరణం కాబట్టి ఇందిరా ఛందస్సులో రాశాడు మొదట ఇందిరా అనేటువంటి శబ్దం పలుకుతూ ఉంది ఇందిరా ఛందస్సులో ఇది రచించాడనమాట కాబట్టి జైతి చేతికం జన్మనా వ్రజ అయ్యా నీ యొక్క జన్మ ఈ వ్రజపురం అంతా కూడా దివ్యంగా శోభిస్తూ ఉంది కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చేసావో లక్ష్మీదేవి కూడా వైకుంఠ నదులు పెట్టి ఇక్కడికి వచ్చేసింది కనుక వ్రజపురమే లక్ష్మీపురంగా మారిపోయింది అంతే ఇంకేం లేదు లక్ష్మీదేవి ఉంటే సకల సంపదను ఉంటాయి గనక దివ్యంగా వ్రజపురం అంతా కూడా శోభిస్తూ ఉంది అంటేంటి ఇంత అందంగా ఉంది అనిర్వచనీయమైనటువంటి సౌభాగ్యంతో నిండిపోయి ఉంది దయత హే ప్రియుడా దృశ్యతాం దిక్షు త్వయి దృతాసవహ త్వాం విచన్వతే త్వయ్యి నీయందు నీలో ధృత అసవ ధృత అసవ ధృత అసవ అసవ అంటే ప్రాణాలు నీలోనే ప్రాణాలు నింపుకొని ఉండేటువంటి మా ప్రాణాలని నీలోనే పెట్టుకొని ఉన్నావు నువ్వే మాకు ప్రాణం ధృత ఆసవ ఎవరు తావకాహ తావకా అంటే నీవాళ్ళు అని అర్థం నీవాళ్ళు అంటే గోపికా తావకా గోపికా దళితృశ్యతాం దిక్షు తావకా తావకాహ నీవాళ్ళైనటువంటి గోపికలు త్వయి దృతాసవ నీ అందే ప్రాణాలను నింపుకొని త్వం విచిన్వతే నిన్ను గురించే వాళ్ళు ఆలోచిస్తూ దిక్షుఃల్లో చూస్తూ ఉండారట ఈ వైపు ఆ వైపు వస్తాడా దిక్షు తావకాహ త్వయి దృతాసవహ నీ అందే ప్రాణాలను నింపుకొని నీ కోసమే వాళ్ళు అన్వేషిస్తూ ఉన్నారు దృశ్యతాం థర్డ్ లైన్ దృశ్యతాం అంటే మాకు నువ్వు సాక్షాత్కరించు కాబట్టి ఈ వ్రజపురం ఏమో మహా ఆనందంతో ఉంది ఇదంతా దివ్యంగా శోభిస్తూ ఉంది దేనికి కారణము నువ్వే నీ జన్మ వల్లనే ఇది ఈ విధంగా తయారైంది కాబట్టి అక్కడ లక్ష్మీదేవి కూడాను ఇక్కడికి వచ్చి ఉండిపోయింది ఇదంతా బాగుంది కాబట్టి ఇంత ఆనందంగా ఉండేటువంటి వ్రజపురంలో దుఃఖంతో మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు తావకాహ నీవాళ్ళు ఎందుకని నీవాళ్ళు దృత ఆసవహ దృత అసవహ అంటే నీ ఎందే ప్రాణాన్ని నింపుకున్నటువంటి వాళ్ళు ప్రాణాలు ధరించినటువంటి వాళ్ళు విచన్మ నీ కోసం ఈ వాళ్ళు అన్ని వైపులా చూస్తూ నువ్వు లేవని దుఃఖపడుతూ ఉన్నారు దృశ్యతాం అది క్రియప క్రియాపదం దృశ్యత కాబట్టి నీవు మాకు గోచరం అయ్యేదో గనుక కృష్ణ నువ్వు లేకపోతే మేము ఉండలేము తన్మనస్కా తద తన్మనస్కాలాప తద్విచేష్ట తదత్మికానస్కాద తద్విచేష్ట తత్ తద్గుణాన గాయంత్యద్గుణే గాయంత్య ఆత్మా గారాణి సస్మరు పదాలు చూసారా ఇది ఇది వ్యాసుడు యొక్క స్టైల్ కాదు ఇది ఇంత కఠినంగా రాయడం అనేటువంటిది ఒకసారి మనకు తేలిగ్గా ఉంటే ఒకసారి కఠినమైపోతాయి తన్ మనస్కాహ వాళ్ళు ఎవరంటే సుఖవర్మ చెప్తూ ఉన్నాడు పరీక్ష మహారాజుకి ఏ పరీక్షితు వాళ్ళెవరు తన్ మనస్కాహ కళ్యాణకరంగా ఉంది కళ్యాణ రంగం తన్మనస్కాహ ఆయన ఎందే మనసు కలిగినటువంటి వాడు ఇంకొక లేదు తద ఆయన్ని గురించే ఆలాపన ఏది మాట్లాడినా కూడా ఆయన్ని గురించే వాళ్ళ మనసేమో ఆయన మీదనే ఉంది వాళ్ళ మాటేమో ఆయన మీదనే ఉంది తద్విచేష్ట ఆయన ఏమేం చేస్తూ ఉండేవాడో పనులు అవన్నీ వాళ్ళు అనుకరిస్తూ ఉండాలట కృష్ణుడు ఇట్లా చేసేవాడు అలా చేసేవాడు ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు ఇట్లా మాట్లాడతాడు అట్లా నమ్మిస్తాడు తద్విచేష్ట ఎందుకని ఇదంతా చేస్తున్నారండి తదాత్మిక వాళ్ళ బుద్ధి అంతా కూడా ఆయనే నిండిపోయి ఉండాడు గనుక వాళ్ళ బుద్ధిలో కృష్ణుడు తప్ప రెండవది లేనే లేదు గనక తద్గుణే గాయంత్యా తద్గుణాన్ని ఆ పరమేశ్వరుడు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో ఆయన వైభవం ఏవైతే ఉన్నదో అవన్నీ కూడాను గాయంత్య వాళ్ళు గానం చేస్తూ ఉండారట ఎట్లా గానం చేస్తూ ఉండారండి అంటే నాత్మాగారాణి సస్మరు అంటే ఆత్మగారాణి అది ఆత్మగారాణి నా సస్మరు ఆత్మాగారాణి అంటే వాళ్ళ యొక్క గృహాలు ఏవైతే ఉన్నాయో ఆత్మగారాణి వాళ్ళ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో కుటుంబాలు ఉన్నాయో అవన్నీ నా సస్మరుహు అది నా ఆత్మాగారాణి సస్మరు కాబట్టి ఇళ్ళు కూడా జ్ఞాపకం లేకుండా భర్తలు జ్ఞాపకం రారు పిల్లలు జ్ఞాపకం రారు ఆస్తుల జ్ఞాపకం రావు ఇళ్ళు ఏవైపోయింది అనేది కూడా లేకుండా కారణం తదాత్మికాహ కేవలం కృష్ణుడి అందే మనసును పెట్టుకొని ఉన్నారు కనుక వాళ్ళు త్వయ్యి ధృతాసవహాం విచిన్వతే అయ్యా నీ అందే ప్రాణాలు నిలుపుకొని ఉన్నారు వాళ్ళకి రెండవది కనిపించడం లేదు కాబట్టి వ్రజభూమి అంతా కూడా బాగుంది ఏంటి వ్రజతి వ్రజతి భగవత్ సమీపం ఇది వ్రజ్ వ్రజ వ్రజభూమి అంటే అది ఏదైతే భగవంతుడికి సమీపంగా తీసుకుపోతుందో అది వ్రజభూమి అది బృందావనం అంటే బృందావనం అంటే అక్కడ ఉండేటువంటి అందాలు అవి ఇవి ఏ బృందావనంలో ఉండేటువంటి తత్వం మనల్ని భగవంతుడికి దగ్గరగా తీసుకుపోతుందో అది వ్రజ అది కాబట్టి వ్రజతి అది వ్రజతి భగవత్ సమీపం ఇది స వ్రజ కాబట్టి అది బృందావనం అంటే కాబట్టి అటువంటి వ్రజభూమి ఇంత అందంగా ఉండినా మాకు ఇవన్నీ అవసరం లేదు ఏది లక్ష్మీదేవి నిలబడిపోయింది ఇక్కడ మాకు ఇవన్నీ రుచించడం లేదు ఎందుకని అది ఆడా అది నాకు ఏదో కావాలనుకునేవాడిని కాదు నేను ఆ గొప్పకన కాదు నేను ఎవరంటే నేను ఏదో కావాలనుకునేవాడిని కాబట్టి నేను ఏదో కావాలి నాకు ఏదో కావాలి కాదు వ్రజపురవంలో అన్నీ ఉన్నాయి కానీ వ్రజం అంటే వ్రజ అనే శబ్దానికి ఇంకొక అర్థం కూడా ఉంది దేహము అని అర్థం ఎందుకంటే ఈ దేహంతోనే మనం అనేక సాధనలు చేసి భగవంతుడిని పొందుతాం గనక భగవంతుడికి సమీపంగా మనల్ని తీసుకెళ్ళేటువంటి ఈ దేహం ఏది పూజిత కీర్తిత్యాయ భగవంతుడిని ధ్యానిస్తూ పూజిస్తూ కీర్తిస్తూ ఆయనకి సన్నిహితం అవుతాం కనుక అలా సాధనలు చేయడానికి ఉపయోగపడేటువంటి ఈ దేహం ఏదైతే ఉందో దీన్ని కూడాను వ్రజ అంటారు కాబట్టి నువ్వు వైకుంఠాన్ని వదిలిపెట్టి వ్రజభూమిలోకి వచ్చేసావు కృష్ణ ఎప్పుడైతే నువ్వు రజభూమిలోకి వచ్చేసావో ఆమె ఇందిరా కూడా ఇక్కడొచ్చి చేరిపోయింది అంటే అన్ని సుఖాలు ఇక్కడ ఉన్నాయి అవి మేము కోరుకోవడం ఇస్ ద పాయింట్ నాకు అవసరం లేదు మాకు అవి అవసరం లేదు ఎందుకని నేను ఏదో కావాలనేవాణి నాకు ఏది కావాలి కాదు నేను ఏదో కావాలి ఇప్పుడు అర్థమైందా మీకు కాబట్టి శ్రేయత ఇందిరా శాశ్వత త్రహి శాశ్వతంగా ఉంది కానీ అవి శాశ్వతం కావని మాకు తెలుసు అశాశ్వతాలని మాకు తెలుసు ఈ ప్రపంచంలో ఏది ఉన్నా పోగొట్టుకోవడమే వట్టి చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చాము వట్టి చేతులతో ఈ ప్రపంచంలో పోతాం ఇక్కడ ఏది శాశ్వతం కాబట్టి నాకు ఏం కావాలి నేనేదో కావాలి నేను ఏదో కావాలి ఏం కావాలి నువ్వు నేను ఆత్మస్వరూపంగా కావాలి కాబట్టి ఇక్కడ ఇందిరా శశ్వదత్త అంటే ఇందిరా రెండు అర్థాలు లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ ఉంది ఏదైతే లక్ష్మీదేవి ఈ జగత్తులో ఐశ్వర్య విభూతిగా ఉందో అది నాకు అవసరం లేదు కానీ నేనేం కోరుకుంటున్నానో తెలుసా నువ్వు లక్ష్మీవాన్ నువ్వు లక్ష్మీవాన్ లక్ష్మీవాన్ అంటే బలవాన్ అంటే బలవంతుడు ధనవాన్ అంటే లక్ష్మీవాన్ అంటే అంటే లక్ష్మీ ఎవరి యొక్క వర్షస్థలములో లక్ష్మీ అస వర్చసి నిత్యం వసతితి ఎవరి యొక్క వర్షస్థలములో అమ్మవారు నిరంతరం ఉందో ఆమె అక్కడ ఉండడం వల్ల నువ్వు లక్ష్మీవాన్ ఓకే కాబట్టి మేము ఆమె ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉండేటువంటి ఈ అజ్ఞాన మనోహర దృశ్యాల్ని ఆకలింపు చేసుకొని వాటితో తృప్తిపడాలని లేవు ఆమె నీ యొక్క వక్షస్థలంలో ఎట్లా ఉందో ఒకవేళ వక్షస్థలంలో మేము లేకపోయినా నీ పాదాల దగ్గర పడి ఉంటే చాలని అంతే గోపికలము ఇది కోరుకుంటూ ఉన్నాం కాబట్టి మేము ఎంత తిరిగినా నీ దగ్గరకు వచ్చే పడతాం తిరిగి తిరిగి పక్షులు తరువు చేరు కృష్ణ తిరిగి తిరిగి పక్షులు తరువు చేరు పొరలి వచ్చిన జలములే చెరువు నీరు తిరిగి తిరిగి పక్షులు తరువు చేరు పొరలి వచ్చిన జలములే చెరువు నీరు నిన్ను చేరిన వారికే కరు తీరు నిన్ను చేరిన వారికే కరువు తీరు నీ అడుగుల కడ పడివుందు చిన్ని కృష్ణ కృష్ణ కాబట్టి ఎక్కడైనా జరిగినాయి పక్షులు మళ్ళీ వచ్చేవి చెట్ల మీదగా వాలాల్సిందే కాబట్టి ఎంత పరుగులు తీసినా సరే నది ఇవి వెళ్ళి చెరువులో అట్లాగే నీ నీ యొక్క పాదాలు చేరితే గాని మా కరు తీరే అవకాశం లేదు కనుక నీ పదముల కడ పడి ఉందో చెన్ని కృష్ణ ప్రతిపద మీద నిగదతి మాధవ నిగదతి మాధవ నిగదతి మాధవ తవ చరణే పతి ప్రతిపదమి నిగదతి మాధవ నిగదతి మాధవ నిగదతి మాధవ తవ చరణే పతితాయి మయది ము మై సపదిధానిధి రపి తను తెరహే సా విరహే తేన రాధ సావిరే తవీనా రాధ సావిరే తవ దీనా హే కృష్ణ ఇదిగో త్వయ్యి ధృతాసవ తాం విచిన్వతే దృశ్యతాం కాబట్టి నీ కోసం అన్ని వైపులా వెతుకుతూ ఉన్నారు గోపికలు నువ్వు మాకు కనిపించవా స ఏం రాధా జయదేవుడు ప్రతిపద మీద సా విరహే తవ సా ఆ రాధ తవ నీ యొక్క విరహే విరహంలో దీనా దీనురాలయ్యుంది కృష్ణ ఈ ప్రపంచంలో ఎన్నైనా ఉండని అవి ఏ ఉన్నా ఊడిపోయేటువంటివే గనక నాకు ఏదో కావాలనేది లేదు నేను ఏదో కావాలి నువ్వు ఏం కావాలి నేను ఎక్కడో చేరాలి ఎక్కడ చేరతావు స్వామి యొక్క పాదాల దగ్గర ప్రతి పద మీద నిగదతి మాధవ నిగదతి మాధవ నిగదతి మాధవ తవ చరణీ పదిత ప్రతి పదం అడుగడుక్కి ఒక అడుగు పెడతదట ఆ గోపిక ఇదం అపి ఇలా మాట్లాడుతూ ఉందట నిగదతి చెబుతూ ఉందట ప్రతిపదమిదమపి నిగదతి మాధవ నిగదతి మాధవ నిగదతి మాధవ మాధవ మాధవ అంటూ నిగదతి ఒక అడుగు వేస్తుందట పడిపోద్ది ఆ పడేటప్పుడు మాధవ ఆధారమైనటువంటి వాడు ఆధారమైనటువంటి వాడు మాధవ ప్రతిపద మీద నిగదతి మాధవ నిగతి మాధవ నిగదతి మాధవ తవ చరణే పతి అడ పడిపోయి అవే స్వామి పాదాలనుకొని అక్కడి నుంచి కదలకుండా ఇవే నాకు అనుకుంటుందట తయి విముఖే మయి సపది సుధానిధి ఏ విముఖే మయి సపది సుధానిధి రి తను తను తి విముఖే మయి తయి నివో మయి విముఖే హే కృష్ణ నువ్వు నాకు దూరం అయిపోయేటప్పటికీ సపది ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా సుధానిధి వెన రాత్రుడు ఆ సుధానిధి అంటే అమృతాన్ని గురిపించేటువంటి చల్లని అమృతాన్ని గురిపించేటువంటి చంద్రుడు త్వయీ విముఖే మయి త్వయీ మయి విముఖే నాకు నువ్వు ఎప్పుడైతే దూరమైపోయావో సుధానిధి అమృతాన్ని గురిపించేటువంటి చంద్రుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసానుతే తను దాహ నా శరీరాన్ని బగ్గున మండింపజేస్తూ ఉండాడు చూసారా అంటే చంద్రకిరణాలు ఎంత హాయిగా చల్లగా ఆహ్లాదంగా ఉండిన కృష్ణ నువ్వు లేనప్పుడు ఇవన్నీ కూడా నాకు దుఃఖాన్ని కల్పిస్తాయే గానీ ఆనందాన్ని కల్పించేటువంటి అవకాశం లేనేలేదు అత్ర ఇందిరా శాశ్వత అత్ర అక్కడ ఆమె శాశ్వతంగా ఇందిరా ఉండిపోవచ్చేమో కానీ లక్ష్మి నాకు ఇవన్నీ కూడాను ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేనే లేదు కాబట్టి నాకు కావలసింది నీవే సర్వకాల సర్వావస్థల నీవే నాకు కావాలి ఇటువంటి మాధుర్య భక్తి అందరికీ కలిగే అవకాశము లేనే లేదు ఎవరికి పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళకే కలుగుతుంది ఇది క్లియర్గా భాగవతంలో చెబుతాడు ఏ నరోత్తమ పుణ్యకర్మాణ సుకృతిన ఎవరైతే గతంలో పుణ్యకర్మలు చేసుకున్నారో అలాంటి వాళ్ళకి ఆ భక్తి కలుగుతుందే కానీ ఏది మాధుర్యప్రధానమైన భక్తిని అయినా ఇక్కడ మీరు ఐశ్వర్యప్రధానం వదిలేయండి చివరికి వస్తుంది ఇంకా మాధుర్యప్రధానం కాబట్టి భక్తి ఇది ఇప్పుడు తెలిసింది కదా జ్ఞానం ఏంటో భక్తి ఏంటో కాబట్టి జ్ఞానం అంటే ఈశ్వరస్వ భావ కాబట్టి ఈశ్వర సంబంధమైనటువంటిది జ్ఞానం ఆ జ్ఞానాన్ని పొందడానికి ఈశ్వరిని ఎందుకు మనకు ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఏదైతే ఉందో అదే భక్తిగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇటువంటి భక్తిని కోరుకుంటూ దైవదర్శనాభిలాష అంటే భగవత్ దర్శనాభిలాష హే కృష్ణ నువ్వు మాకు కావాలి నువ్వు మాకు కావాలి ఇక్కడేమో కావలసినంత సంపద ఉంది కానీ వీటిల్లో మేము సుఖపడలేము నాకు ఏదో కావాలి అనుకుంటే ఇవి సుఖాన్ని ఇస్తాయి క్లియర్ నేను ఏదో కావాలి అనుకుంటున్నాను కనుక నేను నువ్వు కావాలని అనుకుంటూ ఉన్నా నేను నువ్వుగా ఉండడం ఎప్పుడూ ఉంది ఆ జ్ఞానం నాకు లేదు ఈశ్వర జ్ఞానం నాకు కలగాలి ఈశ్వర జ్ఞానం నాకు కలగాలి అంటే ప్రేమ ఉండాలి ఏ జ్ఞానం కలగాలంటే దాని మీద మనకు ప్రేమ ఉండాలి కాబట్టి ఆ ప్రేమని నేను కోరుకుంటూ ఉన్న మాకు కనిపిస్తూగాక అని ఫస్ట్ గోపికా గీతంలో నెంబర్ వన్లో ఆ విధంగా పాడితే తరువాత ఇంకొక గోపిక జస్ట్ టచ్ చేస్తాను శరదు దాశ ఏ సాధుజాత సోదరా శ్రీముషాదృ శరదుశయే శరదుశయే సా సాధుజ సత్సరసి చోదర శ్రీమూషాదృశ సురతనాదే శుల్కదాసి సురే అశుల్కదాసి వరద నిఘతనేహకింబురే అశుల్కదాసి వరద నిఘత నేహకింబరూ దాయ సా సాధుజాత జోదరా రెండవ గోపిక మొదట ఆవిడదేదో భగవద్ దర్శనాభిలాష దృశ్యతాం దృశ్యతాం దిక్షు తావకాహ త్వయి దృతాసవ తం విచన్వతే అని పాడింది అయ్యా మాకు నువ్వు కనపడాలి అంటే భగవంతుని దర్శించాలనేటువంటి ప్రేమ ఆ భక్తి మాధుర్యప్రధానమైన భక్తి ఈ రెండవ ఆవిడ తమాష్ కృష్ణ ఇది నీకు తగునా ఇది ఎట్లా ఉంది చదండి తమాషా విచిత్రమైనటువంటి భావాలు వాళ్ళకి ఇది నీకేమన్నా తగునటయ్యా పైగా వరదా నీ పేరేమో వరదా నువ్వు పారించేదేమో మా కన్నీటి వరద ఇది ఒక రకమైన సెట్ అయ్యరు స్వామి మీద అంటే మొదటి గోపిక ఏమో పాపం ప్రార్థించింది మీ వీటితో తృప్తిపడలేమో నువ్వు కావాలి మాకు అని ఈవిడే ఆయన మీద సెట్ చూడండి శరదు ఉదాశరత్ ఉదాశయే శరత్ ఉదాశయ అంటే శరత్ అంటే శరత్కాలమునందు ఉదాశయ అంటే నీటికి స్థానమైనటువంటిది ఉత్ ఆశయ ఉదాశయ కాబట్టి శరత్ శరదృతువులో శరత్కాలమునందు ఉదాశయ సరోవరంలో సాధు జాత సాధు అంటే చక్కగా జాత అంటే పుట్టిన కాబట్టి శరత్కాలంలో శరతువులో సరోవరాలన్నీ కూడా నిర్మలంగా ఉంటాయి స్వచ్ఛమైనటువంటి జలంతో ఉంటాయి అటువంటి శరదు దాశయ్యే శరత్కాల సరోవరమునందు చక్కగా పుట్టిన అంటే చక్కగా విరబూసిన సత్సరసిజ అంటే వికసించిన తామర యొక్క పద్మము యొక్క సత్సరసిజ చక్కగా వికసించినటువంటి తామము తా తామర యొక్క ఉదర ఉదర అంటే లోపల అని అర్థం అంటే పువ్వును చూచినప్పుడు అందులో ఎంత చూడండి శరత్కాలంలో మామూలు సరోవరంలో పద్మాలు వస్తాయి శరత్కాల పద్మములో ఒక విచిత్రం ఉంది ఎందుకంటే శరత్కాలంలో నీళ్ళన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి కనుక నిర్మలంగా ఉంటాయి కనుక అక్కడ చక్కగా వీరబూసినటువంటి పద్మం కమలం ఏదైతే ఉందో సత్సరసిజ ఉదర దాని లోపల ఏముంటుంది తెలుసా శ్రీ ముష అందులో ఉండే రంగు ఏదైతే ఉందో కెంపు కలర్లో బ్యూటిఫుల్గా శ్రీముష తృష అటువంటి కన్నులతో పో కృష్ణ నీ కళ్ళు ఎట్లుండే తెలుసా చూడం మొదట పోగొట్టడం తర్వాత ఎట్టడం ఇది భక్తుల యొక్క వ్యవహారం శరదు ఉదాశహే శరత్కాల సరోవరమునందు సాధుజాత చక్కగా పుట్టినటువంటి వికసించినటువంటి సత్సరసిజ ఆ తామర పద్మం ఏదైతే ఉందో కమలం ఏదైతే ఉందో దాని లోపల ఉదర ఎంత అందమైనటువంటి రంగు ఉంటుందో అటువంటి రంగును పోలినటువంటి శ్రీముష అంటే దాన్ని అపహరించినటువంటి దొంగలించినటువంటి అర్థం కాబట్టి పద్మంలో ఎటువంటి కాంతి ఉందో అందులో శరత్కాల పద్మంలో చక్కగా విరబూసినటువంటి పద్మంలో ఏ విధమైనటువంటి కాంతి ఉందో అటువంటి కాంతి కలిగినటువంటి దృషా కన్నులతో కాబట్టి నీ కళ్ళు ఈ విధంగా ఉన్నాయి సురతనాథ కాబట్టి మాలో ఉండేటువంటి కోరికల్ని రెచ్చగొట్టేటువంటి వాడివి తే అశుల్క అది అడ సంధి తే శుల్క తే అశుల్క దాశికాహ అశుల్క దాశికా అంటే సుంకం లేకుండా వచ్చిన వాళ్ళ అంటేంటి పిలవని పేరెంట మమ్మల్ని ఎవరు రమ్మనిలా నిన్ను వేడుకోమని చెప్పలే మాకే మేము వచ్చాం మా కర్మ సరేనా నీ కోసం మేము వచ్చాము కానీ మమ్మల్ని ఎవరు పంపించలేదు నువ్వేం పిలవలేదు అశుల్క దాశిక మేమిక్కడికి వచ్చి ఈ ప్రార్థనలు చేస్తే మాకు వచ్చేది ఏమి లేదు ఏంటో తెలుసా నాకు ఏదో కావాలనుకునే కాదు అది పాయింట్ బాగా గుర్తుపెడవు చిన్న విషయం కాదు ఇది గోపికలంటే ఇంక మీకు పోనిపోవని తెలుస్తుంది అశుల్కదాసిగా పిల్లకుండా వచ్చినటువంటి వాళ్ళ మేము నీకోసం వరద దుసరా సంబోధన వరద అంటే వరాన్ దాతి ఇతి వరాల్ని ప్రసాదించేటువంటి వాడివి నువ్వు కాబట్టి నువ్వు సామాన్యుడు కాదు నాయన అభిమతాన్ వరాన్ దాతి ఇతి వరదహ కాబట్టి భక్తానాం భక్తులకి కోరిన వరాలన్నీ తీర్చేటువంటి వాడివి కానీ నీ పేరేమో వరద మాకేమో బాధల దురద ఏం చేస్తావు చెప్పు ఇంతకాలంగా నీకోసం మేము వేడుకుంటూ ఉంటే నువ్వు రావడం లేదు కాబట్టి పద్మం అనేటువంటిది జ్ఞానానికి సంకేతం ఆయన ఫస్ట్ పాయింట్ కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందాలనేటువంటి కోరిక శోభనం లోచనం నయనం జ్ఞానం వా అశేతి సులోచన అది ఉత్పత్తి కాబట్టి శోభనం ఏది లోచనం అది ఏంటి ఆ లోచన శోభనం లోచనం జ్ఞానం అది సులోచనం కాబట్టి నీ యొక్క కళ్ళు అలాంటి అంటే జ్ఞానంతో నిండిపోయి ఉన్నాయి నీది జ్ఞాన దృష్టి అది మేము కోరుకునేది అర్థమవుతుందా అందుకోసంగా పిల్లకపోయినా వచ్చాం వీళ్ళు చూడు తమాషా అంటే ఏమి అమాయకులం కాదు మాకు తెలుసు నీ కథ ఏంటో నీ దగ్గర ఏముందో మాకు తెలుసు నీ స్వరూపం ఏమిటో మాకు తెలుసు అందుకని అశుల్క దాశికాహ ఏ సుంకం లేకుండా వచ్చామయ్యా నీకోసం పిలవకుండానే వచ్చాం ఎందుకని మళ్ళీ పొగడ్డావు వరద భక్తులకు వరాలు ఇచ్చేటువంటి వాడివి కదా నువ్వు కాబట్టి నువ్వు సామాన్యుడు కాదు అభిమతాన్ వరాన్ దాతి ఇది వరద కాబట్టి అందరి యొక్క అభిమతాలు తీర్చేటువంటి వాడివి వరాలు తీర్చేటువంటి వాడివి అని మేము నీ దగ్గరకు వస్తే వరద నిఘనత నేహకిం వధ పాయింట్ నిఘనత అంటే ఈ విధంగా మమ్మల్ని హింసించడం నిఘనత నువ్వు వరద వరదుడివి మా కోరికలనంతా తీరుస్తావని నీ దగ్గరకు వస్తే ఏం పొందినా ఈ ప్రపంచంలో లాభం లేదు శ్రేయత ఇందిరా శశ్వదత్రహి అవన్నీ మాకు అర్థమైపోయింది కాబట్టి నువ్వే కావాలని నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని వాస్తవానికి నీ స్వరూపం ఏంటి నీ స్వభావం ఏంటి వరాలు వాడివి అందుకని వరద వరాన్ దాతీతి అభిమతాన్ మా కోరికలు తీర్చేటువంటి వాడివి అటువంటి వాడివి నిఘ్నత ఈ విధంగా హింసించడం నేహ కిం వధ న కిం వధ ఇహ అస్మిన్లోకే ఈ ప్రపంచంలో ఈ విధంగా నీ కోసం వచ్చినటువంటి మమ్మల్ని నేను అక్కడ జాగ్రత్తగా సంధి చూసుకోండి నేహ కిం వధహ ఇహ ఇక్కడ నా కిం వధహ ఇహ ఇహ నా కిం ఇహ ఇక్కడ నా కిం ఇంతకన్నా గొప్పగా హింసించడం వధించడం ఏమన్నా ఉందా వరదా ఎంత హక్కువ ఆయన మీద కాబట్టి ఇంతగా నీ కోసం మేము వస్తే పిల్లని పేరెంటానికి వచ్చినట్టుగా మేము వస్తే నువ్వేదో అభిమతాలన్నీ తీర్చేవాడు అని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విని అది ఎంత నిజమేనని అనుకున్నాం మేము అది పిచలే సాక్ భరో సంతానికి ఆడే సవారో కాము పిచలే శక్ భరో సీ ఆడే సవారో తేరీ మే సునీ రే సు మే సునీ పిచ్చలే సాక్ సంతిడే కునేరి విన్నావయ్యా వరద అని విన్నాం పిచ్చలే గతంలో నువ్వు ఎందరినో ఉద్ధరించావని ఎంతమందినో సంతపురుషుల్ని ఉద్ధరించావని వాళ్ళ జీవితాల్ని కడ పెద్దలందరూ చెబుతూ ఉంటే గ్రంథాలన్నీ శ్లాఘిస్తూ ఉంటే వినే అవి నమ్మి ఇవన్నీ విన్నాం కనుక నీ దగ్గరికి వచ్చావు అది త్వరత మాకు కూడా కోరిక తీరుస్తావు అనేటువంటి ఉద్దేశంతో వచ్చామే కానీ పరిస్థితి మారింది నేహ కిం వధహ ఇక్కడ మమ్మల్ని ఈ విధంగా వధిస్తూ ఉండవు నువ్వు మాకు కనిపించకుండా నీ కోసం మేము ప్రాధాన్యపడుతూ ఉన్నా చూడు ఎంత విరహమో చూడండి ఏవి కోరుకోవడం లేదు ఈ ప్రపంచంలో నాకు కావాలనుకునేవేవి లేవు ఈ ప్రపంచంలో నేను ఏదో కావాలనుకుంటున్నా అది నీ పాతాల దగ్గర లభ్యమవుతుందని నేను అభిప్రాయపడుతున్నా ఇది బాగుందా ఇది బాగుంది నేహకిం వధహ ఇంతకన్నా భయంకరంగా హింసించడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉందే ఏ రూపారింది పైరు పేరేంది ఏ రూపేది పై రూపేరి గి చెరు అయినా ఏరు గి చెరు అయినా మమ్ కుమి ఏ ఎండమాలు వరదా అనేక మందిని ఉత్తరించావు నువ్వని విన్నావు నిన్ను సమీపించాం వరదుడు అని కానీ నువ్వు ఇట్లా వధిస్తావా మా కళ్ళ ముందు కనిపించకుండా పైరు పేరి చేరు వైనా మాది కురి పుణ్య కన్యజీవుల Saganivariki Enda mahollu Eiru parindvi Pairu peregindvi Cheeru vayna Maamadhi kumilindvi Muga vedurullo Muripya muga ముగ మురిపముగా దురులో ముపముగ రాగము నింపి క్రి మోగే దురులో ముపముగ రాగము నింపినను అనురాగము గిన్ కుండె నీడిన భక్తి పొంగిన కుండె నిళ్ళ భక్తి పొంగిన కుండె నిడిన భక్తి పొంగిన మారు పలకన్ని వెన్నుని మౌనము కృష్ణ ఒక ఏరు పారుతూ ఉంటే ఆ ఏటి నీటితో పక్కనుండేటువంటి పొలాలు చక్కగా పెరుగుతాయి కదా ఫలితాన్ని కదా లేదా ఏరు పారింది పైరు పెరిగింది కాబట్టి పారుతూ ఉంటే పైరు పెరగాలి ఎండిపోతున్నామే మేము నీకు ఎంత సన్నిహితంగా వస్తూ ఉండినా మా బ్రతుకులు రోజు రోజుకు దుఃఖ భూయిష్టంగా తయారవుతూ ఉన్నాయి ఏంటిది కారణం ఏంటి ధన్యో పుణ్య పంటలు తగని వారికి ఎండమా కాబట్టి ఆ పుణ్యాలు ఉండాలేమో ఆ పంటల పండాలంటే ఆ పుణ్య పంటలు ఎవరికి అర్హత కలిగిన వాళ్ళకే బహుశా మాకేమన్నా అర్హత లేదేమో ఎందుకని అచ్చుడు ఆ వేణువచ్చుడు మూగేదూరులో మురిపముగా రాగము నింపిన ఏముంది దానికి మురళి అది కేవలం ఒక ఎదురు ముక్క దాంట్లో రాగం నింపి విశ్వమోహన గీతాలని ఆలపించావు కదా కృష్ణ భక్తి నీడిన మూగ వెదురులో మురిపముగ రాగము నింపినాను రాగముడిన ింగ పల కని వెళ్ిమౌనము ఏ పారి పైరు పెరిగింది ఏరు పారి పైరు పెరిగి చేరువ నమది కులింది కృష్ణ ఇంత దగ్గరగా నీకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటే మమ్మల్ని మాకు కనిపించకుండా మాకు దర్శనం ఇవ్వకుండా మాధుర్య ప్రధానమైనటువంటి భక్తి చూడవయ్యా కారుతున్నాయి విరివిగా కంటినీరు కారుతున్నా విరివిగా కంటినీరు ముసురుతున్నా ఈ బాధలు ఎటుల తీరు కారుతున్నా ఈ విరివిగా కంటినీరు ముసురుతున్నా ఈ బాధలు ఎటుల తీరు నారు పోసిన నీవే పోయాలే నీరు నారు పోసిన నీవే పోయాలే నీరు నీ అడుగులకడ కడ చిన్ని కృష్ణ కృష్ణ కాబట్టి ఈ బాధలిక మేము సహించలేం ఆ సహించేటువంటి శక్తి మాకు లేదు కనుక హే కృష్ణ నువ్వు మాకు దృశ్యతాం మాకు గోచరించు అంతేగాని ఈ విధంగా వరద నిఘ్నత నేహకిం వధ కాబట్టి మా హృదయాల్ని ఈ విధంగా బాధించకు మాకు ఈ ప్రపంచం మీద ఆశ ఈ ప్రపంచంలో ఉండేటువంటి సౌందర్యాల మీద ఆసక్తి లేదు ఏవో ఏవో కావాలని మేము కోరుకోవడం లేదు మేము ఏదో కావాలనుకుంటున్నాం నీ భక్తులను కావాలనుకుంటున్నాం నీ హృదయంలో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాం ఒకవేళ అర్హత లేకపోతే నీ పాదాల దగ్గర పడి ఉండాలనుకుంటున్నా ఓ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాద పూర్ణమేవశిష్య శా